హవామే కవి కవీనా పునస్క జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణిశీదాదరంధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతే గురు పరంపరా ారాయణం నమస్కృతరై నరోీం సరస్వతీసం తోరదుఃఖే సమే కయాజయో యుజ్యస్వా श्रीकृष्णु कर्मुट विषय में अत्य विलक्षणम प्रक्रिया बोधिस्ट निष्कामकर्म अने दा की प्रचार निष्कामकर्म अलागे कर्मयोग पदा दाने के చెప్తూ ఉంటారు కానీ నేను గమనించిన దాంట్లో ఈ నిష్కామ కర్మాన్న కర్మయోగము అనే పదానికి దానికి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యవస్థని అర్థ తాత్పర్యాన్ని చాలామంది ఎరగరు ఇంకే గీతలో మీకు అలాగా అనేక శ్లోకాలు ఉంటాయి వాటి గురించి ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు కానీ దాంట్లో ఉండే సూక్ష్మమైన సత్యాన్ని ఎరిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎందుకంటే అది ఆత్మజ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటుంది తర్వాత దాంట్లో ఆ వ్యక్తుల దోషం కాదండి ఆ వస్తువు ఆ స్వరూపం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది మన నిత్య జీవితంలో మనము ఎటువంటి వ్యవస్థ అలవాటు పడి ఉంటామో దానికి విరుద్ధంగా ఉంటుంది అలాగా పాసిబుల్ అలాగంటే జీవన శైలి సాధ్యమని కూడా మనకు అనిపించదు అంత కృత్రిమమైన జీవిత విధానానికి మనం అలవాటు పడుతుందంటే సో ఈ అస్తమానం దాహం వేసినప్పుడల్లా కోక్స్ పెప్సీలు తాగేవాడికి మంచినీళ్ళకి కూడా రుచి ఉంటుందనే సంగతి తెలియదు నీళ్లు తాగితే నీళ్లు తీయగా ఉంటాయి మధురంగా ఉంటాయి నీళ్లు ఆ సంగతి వాళ్ళు అడగరు మధురంగా ఎలా ఉంటాయి దాంతో పంచదారు వేయమే మధురంగా ఎలా ఉంటాయని అడుగుతారు ఆ టేస్ట్ బర్డ్స్ అన్ని పాడైపోయి ఆ స్థితి చేరుకుంటారు సో మనం కృత్రిమ జీవిత విధానానికి అలవాటు పడిపోయి యథార్థ జీవితం అంతే ఒకటో మనకి తెలియదు అంచేతనే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలు ఏమిటి ఇలా చెప్పాడబ్బా అని మనకు అర్థం కాదు శ్రద్ద మనకు అంటే ఈ శ్రద్ద లేనివాడు ఏమిటి ఆ కృష్ణుడు చెప్పింది ఆయన తాసుగుళ్ళేనాది సందర్భం ఎలా ఉండదు మీనింగ్ అని ఓపెన్ గా చెప్తారు శ్రద్ద లేనివాడు ఇంతకు ముందు రాజబహదూర్ గౌడ్ అని ఒక ఆయన ఉండేవాడు మన హైదరాబాద్ లో ఆయన ఇప్పుడు లేరు స్వర్గస్థులు ఆయన కృష్ణుని యొక్క గీతను విమర్శ చేసేవాడు ఆయన ఏమనుకునేవాడు అంటే ఏఐటీసీ యూనియన్ యాక్టివిటీకి గీత భంగం అని అనుకునేవాడు గీత మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది కర్మంఘయ అధికారే మా ఫలేషనా కదా మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది గీత వర్కర్స్ ని సపోర్ట్ చేయదనుకునేవి కూడా కానీ గీత వర్కర్స్ మేనేజ్మెంట్ అలా విడదీయదు మనుషుల్ని మనిషిని మనిషిగా పెట్టి బోధిస్తుంది అలాగా అలాగంటే భ్రాంతులు కూడా ఉంటాయి బట్ విషయం పరిజ్ఞానం బాగా తెలిసి దాంతో ఉండే రహస్య భాగాలు అలవాటు ఉంటుంది మంది మనకి శ్రద్ధ ఉంది అతనికి శ్రద్ద కూడా లేదు కాబట్టి ఖండించి కూడా కొంతమందికి శ్రద్ద ఉంటుంది శ్రీకృష్ణుడు మీద శ్రద్ద ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటో తెలియదు శ్రీకృష్ణుడు మీద శ్రద్ధ ఉంటుంది వాళ్ళ హృదయంలోనూ శ్రద్ధ ఉంటుంది భక్తి ఉంటుంది తర్వాత పైకి భక్తున్నట్టుగా కూడా ఉండటంలో ఒక ఒక సిస్టమ్ లో అదొక లాభం ఉంటుంది దానివల్ల స్కీమ్ లో నడుస్తూ ఉంటుంది అందుకోసం శ్రీకృష్ణుడు నిష్కామకర్మగా చెప్పాడు చాలా గొప్పది అని ఇలాగేదో ఉపన్యాసం చెప్తాను ఉపన్యాసం చెప్తున్నప్పుడు కూడా ఆ ఉపన్యాస కర్మకి ముందే ఫీజులోవి నిర్ణయం చేసుకుని చెప్తారు వారి పైగా నిష్కామ నిష్కామ మీద ప్రసంగం సెమినార్ నిష్కామ కర్మ మీద దీనికి మా ఆనదౌర్యం ముందే నిర్ధారణ చేసేసుకుంటారు సో ఆ విధంగా కానీ ఎందుకంటే అంత కఠినమైనటువంటి విషయం సూక్ష్మమైన విషయం సో జీవితాన్ని సరిగ్గా అర్థం जीवला सर स्पंदन कल निष्कामक अने अदुत उपयोगपड़ी दिन जवगाह चुकी इंका चाला इनपूप जस्ट उपक्रम निष्कामक उपक्रमोपन भाष्यकार त्रा युद्ध स्वधर्म से ఉపదేశమి ఒక ఉపదేశం ఒకటి చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఎవరి కోసం చేస్తున్నాడు యుద్ధము చేయుటున్నవాని కొరకు చేస్తున్నాడు యుద్ధమానస్య ఉపదేశం యుద్ధము చేయుచున్నవానికి ఉపదేశం నిజానికి జీవితం ఒక సో బ్యాటిల్ లైఫ్ ఇస్ అ బ్యాటిల్ తెల్లవారి లేస్తే యుద్ధమే కాబట్టి మన జీవితానికి కూడా చక్కగా అప్లై అవుతుంది యుద్ధం ఏదో ఓసారి చేసేది కాదు యుద్ధ మానస్య వర్తమానం లక్షణం మనిషి లక్షణమేది మనిషి బతుకంతా వాడు ఎలా ఎలా బతుకుతున్నాడంటే యుద్ధ మానస్య యుద్ధం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ బతుకుతూ ఉంటాడు మరి యుద్ధం ఎప్పుడు బతుకు పూర్తయినప్పుడు మానేస్తాడు అది యుద్ధ మానస్య శామచ్ నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాడు అయితే అక్కడ యుద్ధము అంటే క్రియా యాక్టివిటీ ఆ యాక్టివిటీ అంతా కూడా స్వధర్మం అయి ఉండాలి స్వధర్మం యుద్ధం స్వధర్మ యుద్ధం ఈ యుద్ధము నా ధర్మము నా కర్తవ్యము అని అనే ప్రేరణ రాగద్వేషాలతో యుద్ధం చేయడం కాదు దుర్యోధనుడు రాగద్వేషములతో యుద్దం చేస్తాడు ఏమిటి రాగద్వేషములు ఆ మొత్తం సామ్రాజ్యంలో ఏ పోర్షను కూడా వదులుకోకూడదు అంత మనం యాక్టివిటీసుకోవాలి అది రాగం కానీ దుర్యోధం అనుకున్న రాగం పోర్షం తక్కువ ద్వేషం పోర్షం ఎక్కువ ద్వేషం ఏమిటి మనకెంత మిగిలిందన్నది పాయింట్ కాదు ధర్మరాజు అడవిలోనే బతకాదు కానీ నగరానికి రాకూడదు వాడికి ఏమీ మిగలకూడదు ఇది ద్వేషం సో కాబట్టి ఆ రాగ ద్వేషముల చేత ప్రేరితుడే యుద్దంలో దిగాడు వాడికి ఉపదేశం ఏ యుద్దం చేసి ప్రతి ఉపదేశం అనేది వారికి చేయాల్సిన ఉపదేశం నిష్కామకర్మ కాదు వారికి చేయాల్సిన ఉపదేశం ఏంటంటే ధర్మానుష్ఠానం ధర్మంగా బతకడం నేర్చుకోని ఉపదేశం చేయాల్సింది వారు చాలా లోవర్ లెవెల్ గాయ అర్జునుడి పరిస్థితి లేదు అర్జునుడికి ధర్మ యుద్దం అదే ఆ ధర్మయుద్దం కూడా అతను ఎందుకు చేస్తున్నాడు అతనికి రాజద్వేషములు లేవు సో దుర్యోధనాధులు ఎందుకు వీళ్ళగరూ మనవాళ్లే అనే ఫీలింగ్ ఉన్నవాడు కానీ ద్వేషమేం లేదు తర్వాత సామ్రాజ్యమునందు రాగలలేదు నాకెందుకు ఇది నేను భిక్ష చేసుకుని బతికి బతికితే పోలేదా అని వైరాగ్యంగా ఉంటాడు కాబట్టి రాగద్వేషములు లేవు ఇంకా అయినా యుద్దం చేస్తే ఎందుకోసం చేస్తాడు స్వధర్మం గనక చేయాలి కాబట్టి స్వధర్మము అనే దృష్టితోటి కర్మని చేసేవాడికి ఆ కర్మని చేసే సందర్భంలో మానసిక ప్రవృత్తి అంటే యాటిట్యూడ్ అంటారు మన ప్రవృత్తి మానసిక స్పందన సో ఆ మానసికమైన ఆభిముఖ్యము డిస్పోజిషన్ ఎలా ఉండాలి అనేది కడు చెప్తుంది ఉపదేశం ఒక ఉపదేశాన్ని చెప్తున్నాను నీకు నువ్వు స్వధర్మం అనే అనుష్ఠానంలో స్వధర్మమునందు ప్రీతి కలిగి అడుగు ముందుకు వేస్తున్నావు కనుక నీకు ఉపదేశం వర్తిస్తుంది అందరికీ వర్తించదు చేతనే తిప్పాకే మీరు వర్తింపజేయకూడదు నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే నేను ఏదొస్తే అదే స్వీకరిస్తాను పర్సు కొట్టేసిన తర్వాత ఆ పర్సులో ఏమీ ఉండకపోవచ్చు చెత్త కాగితాలు ఉన్నా కూడా నేను ఫ్రీ నేనేమి అనుకోను అలాగా అలాంటి దానికి స్వధర్మం అయితేనే అధర్మానికి వర్తించదు ఈ రూడు స్వధర్మానికే అందాము సుఖదుఖే సుఖదులను పాధనష్టములను జయాజయౌ జయపరాజయములను సమే సమములుగా అదే సమానముగా కృపా చేసి తరువాత యుద్ధయా యుద్ధము కొరకు యుజ్యస్వ ఉద్యమించుము उद्यम कदा उद्यम मुयम पापमी पाप नी दरीदाप की राधा वेयम चंपा पापन रास्या कब కాబట్టి సమానంగా చేసుకోవాలి సమములుగా చేయాలి సమే వివచనం అన్ని జంటలు కదా కాబట్టి సమే కూడా జంట జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని అలాగా సమే సమములుగా చేయాలి ఎలాగ సమములుగా చేయటం బాహ్యములుందైతే సుఖము యొక్క ఆకారము దుఃఖము యొక్క ఆకారము సమానంగా ఉండదు విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు వెదర్ ఉందనుకోండి మీకు సుఖాన్ని కలిగించే వెదరు దుఃఖాన్ని కలిగించే వెదరు ఒకలాగే ఉంటాయా ఉండవు సుఖం లేదనంటే కూడా ఇలా ఉంటుంది దుఃఖం లేదనంటే ఎలా ఉంటుంది వేడి మండిపోతూ ఉంటుంది సో ఆ బాహ్యంలో సమత్వం కుదరదు ఇంద్రియముల యొక్క స్థాయిలో కూడా సమత్వం కుదరదు ఎందుకంటే ఇంద్రియముల స్థాయిలో ఇంద్రియముల సెన్సేషన్స్ ని రికార్డు చేస్తే బాహ్యంలో వెదరు చాలా హాట్ గా ఉందనుకోండి బాడీ హీట్ ని రికార్డ్ చేసి సో చర్మమునకు దుఃఖమే కలుగుతుంది చర్మానికి పెయిన్ కలుగుతుంది ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది బయట వెదర్ బాగుంటే చక్కగా ఆ కంఫర్టబుల్ టెంపరేచర్ ని బాడీ రికార్డ్ చేసి బాడీకి కూడా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇంద్రియము చర్మము అనే ఇంద్రియము స్పర్శేంద్రియము లెవెల్లో మీకు డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది యూ ద నాట్ ఈక్వాలిటీ దే ఎక్కడ దొరుకుతుంది ఆత్మ విషయంలో అంతా కల్పితము ఆత్మ అద్వితీయము కాబట్టి అకరా ఈ సమత్వము అనే మాటకి సందర్భం లేదు ఇంకా మనస్సు దగ్గర సమత్వం మనస్సు దగ్గర సమత్వం అని ఎందుకు చెప్తున్నారంటే డివైడ్ చేయటానికి అలవాటు పడి మీరు దయచేసి జాగ్రత్తగా గమనించండి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ నాకుంది అందుకోసం అలా హెచ్చరిక దారి చేస్తూ మనస్సు అంటే మీరు అలవోకగా తీసుకోద్దు డోంట్ టేక్ ఇట్ లైట్లీ టేక్ ఇట్ సీరియస్లీ అండర్స్టాండ్ దెన్ ఇట్ బికమ్స్ లైట్ సో మనస్సు ఏం చేస్తుందంటే మనస్సుకి ఒక మనస్సు పనిచేసి పద్ధతి ఒకటి ఉంటుంది అదేవిటంటే డివైడ్ అండ్ అపోజ్ డివైడ్ చేయటము ఒకదానికి ఇంకొక మధ్యలో వ్యతిరేకతని నిర్మాణం చేయటము ఇది మనస్సు యొక్క లక్షణం డివైడ్ అండ్ అపోజ్ ఇప్పుడు పది మంది మనుషులు ఉన్నారనుకోండి వీళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళు అందంగా లేరు అని మనస్సు డివైడ్ చేస్తుంది ఆ పది మందిని రెండు గ్రూపుల డివైడ్ చేస్తుంది ఈ గ్రూప్ వాళ్ళు అందంగా ఉన్నారో ఆ గ్రూప్ వాళ్ళు అందంగా లేరు అను అయితే వీళ్ళు మన వీళ్ళు పై వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు వాళ్ళు మరో ప్రాంతం వాళ్ళు అనో ఇదే డివిజన్ ఏదో ఒక డివిజన్ అలా మనస్సుకి డివైడ్ చేయటం అపోజ్ డివైడ్తో రాగదు డివైడ్ అండ్ అపోజ్ నిజానికి ఫిలాసఫర్ సెవెల్లో కూడా ఈ ద్వంద్వాలను అంగీకరించారు ద్వంద్వాలంటే జంటలు ఉన్నాయని చూసారండి మన దృష్టి ఏమిటి సుఖము దుఃఖము ఒక జంట ఉన్నది ఇది ఎటువంటి జంట సుఖానికి విరుద్ధమైనది దుఃఖము దుఃఖానికి విరుద్ధమైనది సుఖము అలాంటి జంట ఒకటి ఉన్నది అనే అనే ఒక నిర్ణయంలో మనం బతికేస్తాం మొత్తం బతుకుంటూ నిర్ణయంలో వెళ్ళిపోతున్నాం కానీ సమేకృత్వం అంటున్నాడు కదా అంటే అర్థం ఏంటి ఆ నిర్ణయం తప్పని కాదు సమ రెండింటినీ సమాలుగా చేసుకోమంటున్నాడు అంటే అది ఎందుకు సమానంగా నిర్ణయం కరెక్ట్ అయితే సమయకృత్వాలు ఎందుకు చెప్తాడండి నువ్వు ఉన్న నిర్ణయం తప్పురాడు అది నువ్వు దాన్ని న్యూట్రలైజ్ చేసి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు నేను చూసిన వెస్ట్రన్ ఫిలాసఫర్స్ లో నీష్ అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ కథనున్నాడు చాలా గొప్ప ఫిలాసఫర్ నీష్ క్రిస్టియానిటీని ఏకేసేర్పట్ క్రిస్టియన్ మోరల్స్ ని అసలు దరిదాపులకు రాని కూడా వాటిని వాటిని తరోలి డీబం చేసిపోయాడు కదా అంటే ఎవరిలో కొంతమంది అబ్జెక్ట్ అబ్జెక్షన్ రేస్ చేశాను నువ్వు రిలీజియన్ రిలీజియస్ మోడల్ని రిలిజియన్ ఇంపోజ్ చేసేటువంటి మొరాలిటీ ఒకటి ఉంటుంది ఆ మొరాలిటీని నువ్వు అంత తరోగా కనుక నెగెక్ట్ చేసి పారేస్తే సొసైటీని నిలిపి ఉంచేటువంటి ఒక స్ట్రక్చర్ లేకుండా అయిపోతుంది ఎవరికి పాపం అంటే భయం లేకుండా అయిపోతుంది కాబట్టి నువ్వు అంతల్లాగా దాన్ని నెగేట్ చేయడం సరికాదు అని ఒక పూర్వపక్షే అడుగుతాడు అడిగితే నీష్ అంటాడు ఈనాడు సమాజంలో ఉన్నటువంటి మొరాలిటీ ఏదైతే ఉందో ఈ మొరాలిటీ క్రిస్టియానిటీ వల్ల వచ్చిందని క్రిస్టియానిటీ మొరల్స్ తీసి పక్కన పెడితే ఈ మొరాలిటీ దెబ్బతింటుందని మీరు అనుకుంటే అంత పొరపాటు మరొకటి లేదు ఈ మొరాలిటీ ఉన్నదానికి హేతువులు వేరు క్రిస్టియానిటీ హ్యాజ్ నాట్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ఎనీథింగ్ ఇన్ దట్ రెస్పెక్ట్ contributed only to superstition and a mistake and misconception among the people. Therefore, he thoroughly rejects the Christian morality. Morality ente good-bad. Morality ente this is good, this is bad. Manchi cedo. And a line between. Yet one tte line ente manchi loo ho nade cedo loo kala da ne kubi lhe du. Cedo loo ho nade manchi loo kala da ne kubi lhe du. Absolute anamata. Allah ente division nane అపోజిట్స్ ని ఆయన ఒప్పుకోడు ఆయన ఏమంటాడంటే దేర్ ఆర్ నో ఆపోజిట్స్ దేర్ ఆర్ ఓన్లీ దేర్ ఈస్ ఓన్లీ గ్రడేషన్ అని అంటాడు ఇప్పుడు ఇది వేడిగా ఉంది ఇది చల్లగా ఉంది అని నువ్వు అంటావు అన్నప్పుడు అవి రెండో ఆపోజిట్స్ అనే ఒక సిద్ధాంతంలో మనం బతికేస్తూ కానీ ఆ సిద్ధాంత దృష్టి తప్పు మనం ఏం చేయాలంటే ఈ అపోజిట్స్ అనే దృష్టి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మీకు నేను ఎక్స్పెరిమెంట్ చెప్తా ఒక మూడు బేకర్లు తీసుకోండి ఒక బేకర్లో సిక్స్టీ డిగ్రీస్ హీట్ ఉన్న నీళ్లు ఎందుకంటే దాంతో వేలు పెట్టుకుంటా నైంటీ డిగ్రీస్ అంటే వేలు కానిపోతుంది అంచేత సిక్స్టీ డిగ్రీస్ అంటే పర్వాలేదు ఇవి కన్ టోలరేట్ హా సిక్స్టీ డిగ్రీస్ హాట్ వాటర్ పోయండి ఇంకో బేకర్లో ఫైవ్ డిగ్రీస్ హాట్ వాటర్ జీరో అంటే మరి వేలు కొంకర్లో కొంటే అలా డిగ్రీస్ కోల్డ్ వాటర్ ఇంకో బేకర్లో పోయండి మధ్య బేకర్లో ఈ పుట్ రూమ్ టెంపరేచర్ వాటర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వెరీ కంఫర్టబుల్ వాటర్ ఇప్పుడు ఈ రెండు వేళ్లు తీసుకొచ్చి ఇది హాట్ వాటర్లోనూ ఇది కోల్డ్ వాటర్లోనూ పెట్టండి పెడితే ఈ వేలుకి నొప్పి కలుగుతుంది ఈ వేలుకి నొప్పి కలుగుతుంది కదండి హాట్ నొప్పే కోల్డ్ నొప్పే ఈ రెండు వేళ్లు తీసుకొచ్చి వెంటనే తీసి ఈ మధ్యలో ఉన్న ఒకే బేకర్లో పెట్టండి పెడితే ఈ వేలుకి చల్లగా అనిపిస్తుంది ఈ వేలికి వెచ్చగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్యనున్న బేకర్లో నీళ్లు చల్లగా ఉన్నాయా వెచ్చగా ఉన్నాయా ఈ వేలుని సాక్ష్యం అడిగితే చల్లగా ఉన్నాయని చెప్తుంది ఇక అలా అనుభవం వస్తుంది మీరు చేసి చూడండి ఈ వేలుని సాక్ష్యం అడిగితే వెచ్చగా ఉన్నాయని చెప్తుంది అవి ఇప్పుడు చల్లగా ఉన్నట్టగా ఉన్నట్ట అంటే రెండు కూడా కాదు ఆ డివిజను ఇట్ ఈజ్ రాంగ్ దెర్ ఫోర్ చల్లదనము రెండు లేవు దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ That is a degree of heat, and there is a gradation. A degree of heat లోనే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాబట్టి ఒకే తత్వము కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది తప్పిస్తే రెండు పరస్పర విరుద్ధములైన తత్వములు లేవు ముందు అది గుర్తుపడాలి అసలు రెండు లేవు అక్కడ ఉన్నది ఒకటే మరి రెండు లేకపోతే మేము చిన్నప్పటి నుంచి రెండు ఉన్నాయని ఎందుకు అనుకున్నాం మరి అదే దట్ ఈస్ ది ఇగ్నరెన్స్ ఏంటండి మేము ఇగ్నోరెంట్ అంటారు ఏంటండి పిహెచ్డీ చేసి వచ్చాం కదా ఇగ్నోరెంట్ అంటే ఆ జ్ఞానం వేరు ఇది ఇగ్నోరెన్సే శంకర్ దగ్గర ఒక వైదికుడు అంటాడు ఏటా నన్ను పట్టుకుని ఇగ్నోరెంట్ అంటావేటి నేనేమో వేదాధ్యయనం అంతా చేశాను కర్మకాండ అంతా నాకు బాగా పరిచయం నేను శ్రోతను చదువుకున్నాను ఏ యజ్ఞం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు నన్ను పట్టుకుని ఇగ్నోరెంట్ అంటావు నువ్వు నీకేం చదువు నేను చదువుకోలేదా పన్నెండు ఏళ్ళు గురుకులు వాసన చేస్తాంతా ఏమిటి అది విద్య రాద అని అడుగుతాడు అడిగితే ఈయనంటారో నువ్వేమనుకుంటున్నావు నువ్వు కర్తననుకుంటున్నావా కదా అంటే అవును కర్తనే యు ఆర్ ఇన్ అండి కాబట్టి ఏ డిగ్రీలు చేసామో ఎంత సంపాదించామో లేకపోతే ఎన్ని సోషల్గా ప్రఖ్యాత ఉండొచ్చు మీరు ఏమనుకుంటున్నారు సుఖ దుఃఖములు పరస్పర విరుద్ధములు అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నాము బస్ మీరు పొరపాటు చేశారు దేర్ ఈస్ నో అబ్సొల్యూట్ డివిజన్ కాల్డ్ ప్లెషర్ అండ్ పెయిన్ అవేం లేవు అవి ఉన్నట్టుగా మనస్సు మనల్ని మోసపుచ్చుతూ ఉంటుంది మనం జీవించి ఉన్నంత కాలము మనస్సు సృష్టించిన మోసంలో మనం బతుకుతూ ఉంటాం మనని మోసగించి ఇది పైవాడేవ్వడవు కాదు మనల్ని మన మనమే మోసగించుకుంటాం పైవాడేవ్వడు మోసగించడం ఇప్పుడు ఆ బండిలో వాడు నిప్పులు పెట్టి కోల్ మీద కోల్స్ బర్నింగ్ కోల్స్ మీద ఒక నల్ ఒకటి గూల్మూకుడు లాంటిది ఒకటి పెట్టి అది విశ్వాకుల కాలం నుంచి కూడా దాంట్లో ఆ కాపను పట్టేసి ఉంటుంది అది దాని పెట్టి దాంట్లో గత రెండు మూడు నెలల నుంచి అలాగ కొనసాగుతున్నటువంటి నూనె కోసి వాడు పకోడిలో లేకపోతే బిరపగా బజ్జీలో వేసిస్తాడు అదే అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని కార్సినోజన్స్ అని తర్వాత పెరాక్సైడ్స్ అని సైంటిస్టులు ఐసోలేట్ చేసి పెట్టారో అవన్నీ ఆ నూనెలో ఉంటాయి అసలు నూనె స్వచ్ఛమైన నూనె కూడా మంచిది కాదు శరీరానికి ఆరు నూనె దాకా అయిందుకు దాంట్లో పచ్చినట్లుగా మంచిది తీస్తాయి తీస్తే వీడంటాడు కొంచెం రోస్ట్ ఎక్కువ చేయంటాడు పక్కన నెలకొని వాడు సొమ్ము పోయా పోయిది మన ఇంటెస్టైన్స్ కానీ వాడి సొమ్మైపోయాయి వాడు కొంచెం రోజు ఎక్కువ చేసి ఆ ప్రజలుగా విజయ్ అమ్ముతాడు అది వీడు కొనుక్కు తింట సో వీడు వీడు ఇలాంటి పొరపాటు ఎందుకు చేస్తున్నాడు అంటాడు ఎందుకు వారి ఓవైపు నుంచి బుద్ధి చెప్తూ ఉంటుంది ఇది మంచిది కాదేమో ఆరోగ్యానికి అని అయినా మనస్సు చేసేటువంటి మోసంలో పడిపోతుంది కాబట్టి మనము మనస్సు చేసే మోసంలో పడిపోతుకుతూ ఉంటాం మనస్సు ఏమని చెప్తుందంటే ఫలానా వాడు మీకు శత్రువు అని చెప్తుంది వాడు శత్రువు బంధువుల్లోనే బంధువుల్లోనే వే బంధువుల మధ్యనే మీద ఆఫ్రికాలో ఉంటారా శత్రువులు చైనాలో ఉంటారా మన ఊళ్ళో మన బంధువులతోనే ఉంటారు శత్రువులు కదండి ఆఫ్రికాలో చైనాలో శత్రువులు ఎందుకుంటారు కాబట్టి మన ఉంటారు శత్రువులు శత్రువులు అంటే వ్యతిరేక ద్వేషం వాడు మనకి అయిష్టుడు వీడు అని మనస్సు చెప్తుంది మనం ఆ మోసంలో బతికేస్తాం మొత్తం జీవితం ఉంటే ఆ మోసంలో బతికేస్తాం మోసం ఏమని మనస్సు ఏమని చెప్తుందంటే సుఖ దుఃఖంలోనే రెండు వేరువేరు ఉన్నాయని చెప్తుంది రెండు వేరువేరు లేవు నిజానికి ఏది సుఖమని మీరు అనుకున్నారో అదే దుఃఖంగా మారిపోతుంది ఏది దుఃఖం మీరు అనుకుంటారో అదే సుఖం ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మీ మైండ్ తినక తినక వేము దీయనుండు వేప చిగుళ్ళు రోజు కొంచెం తింటుంటే అయితే కాకరకాయ కూర తింటుంటే అది కూడా రుచిగా ఉంటుండదు పొద్దు రోజులు వేపటికి ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా పొద్దు రోజులు రుచిగా ఉన్నాయి ఉప్పు వేయలేదనుకోండి ఏంటంటే ఉప్పు లేకుండా ఏం తింటామండి అని ముందే మీరు దాన్ని కొట్టిపారేస్తే ఇంకా అలాగే ఉంటుంది అది ఉప్పు వేసే కానీ నడవటం ఉప్పు వేయలేదనుకోండి జస్ట్ వేర్ విత్ సిట్ హ్యాక్ Try, one more time, one more time you try, then you will start ఎంజాయ్ ఆ తర్వాత ఉప్పు uppu ఉప్పు వేయలేదని తెలుస్తుంది కానీ ఇది అయిష్టము అనే ఫీలింగ్ రాదు ఆ ప్రాజెక్షన్ రాదు ఉప్పు వేయలేదని uppu ఉప్పు వేయలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ టేస్టీ అనే ఆ ప్రాజెక్షన్ ఉందే అది ఉండదు అంటే ఉప్పు వేయలేదని మాత్రం సెన్సేషన్ ఉంటుంది నాలుగు బండబారిపోయితుంది అనుకుని మీరు అనుకోండి సెన్సేషన్ ఉంటుంది కానీ మనస్సు ఉప్పు వేయలేదు ఎవరు ఉప్పు తక్కువైందనుకోండి కోప్పడతారు మీరు ఎరుగుదరా ఉప్పు తక్కువైతే కోప్పడతారు ఎందుకు కోప్పడ్డాడు దుఃఖం పొందాడు కాబట్టి కోప్పబడ్డాడు ఉప్పు తక్కువైతే దుఃఖం వచ్చింది కాబట్టి కోప్పడ్డాడు అది దుఃఖం ఎందుకైంది మనస్సు అలా ప్రాజెక్ట్ చేసుకుంది మీరు సపోజ్ యూ జస్ట్ ట్యూన్డ్ మైండ్ ప్రాపర్లీ దెన్ మనస్సు ప్రాజెక్ట్ చేయడం మానేసుకుంది ఇప్పుడు అది దుఃఖం కాదు ఇప్పుడు చెప్పండి సుఖానికి దుఃఖానికి బోర్డర్ ఎంత వెరీ థిన్ మీరు ఒక్కొక్కసారి పర్స్యూ చేస్తే పోతుందా పోత ఇం చేత జీవితంలో ఘటనలు ఉన్నాయి మనుషులు ఉన్నారు పదార్థాలున్నాయి ఘటనలున్నాయి ఆబ్జెక్ట్స్ అర్ధే పీపుల్ అర్థే ఈవెంట్స్ అర్థ సుఖదు లేవు సుఖ దుఃఖాలు అన్నది మన మైండ్ చేసినటువంటి ట్రిక్ అది మీరు మైండ్ని ప్రాపర్ గా ట్యూన్ చేయగలిగితే ఆ బోర్డర్ బిట్వీన్ ప్లషర్ అండ్ పెయిన్ ఆ బోర్డర్ ఉంటుంది చూసాడండి అది పోతుంది పోతే ఇంకా ఆ తర్వాత ఈ ప్లషర్ పెయిన్ అనే డివిజన్ లేకుండా పోతుంది పోతే యూ విల్ బి ఇన్ పర్మనెంట్ హ్యాపీనెస్ ఎందుకంటే హ్యాపీనెస్ ని చెరగొట్టిది ఈ ప్లషర్ పెయిన్ డివిజనే బయటవాదులు ఉన్నారు వాళ్ళు ఏమి తెలిసి చెప్తున్నారని మీరు అనుకోద్దు వాళ్ళకేం తెలియదు వాళ్ళకి అత్యంత మౌలికమైనటువంటి సుఖదుఖములు కూడా వాటిల్లో కూడా ద్వైతం లేదు అవి రెండూ ఒకటే రెండులో భాషిస్తున్నాయి ఒకే తత్వం మనస్సు చేసిన మోసం చేత అలా రెండులో భాషిస్తున్నాయి అని శ్రీకృష్ణుడు ఎత్తి నోరు కట్టుకు చెప్తాడు ఎత్తి నేరు కొట్టుకు చెప్తాడుసారి అది పదిసారి చెప్తాడు కానీ ద్వైతవాదులకు అర్థం కాదు వాళ్ళకి ఎంతసేపు ఏవో కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఏవో కొంత ఒక బండ పద్ధతికి అలవాటు కూడా ఉంటారు అదే సత్యం అనుకుంటారు తప్పించి అంతకుమించి వాళ్ళు ఆలోచించలేరు వాళ్ళు బ్రెయిన్ ఎనర్స్థిటైజ్ ఒక లోకల్ ఎనస్థిషియా ఒక ఏరియాలో బ్రెయిన్ పంచేది ఆ ఏరియాలో బ్రెయిన్ అంతా క్లోజ్ అయిపోతుంది అంచేత వాడు వీరు ఎవరైనా లోకానికి వెళ్ళి చెప్పండి సుఖదుఖములనేవి రెండు వేరు కాదు అని ఎవరికైనా చెప్పి మీరు ఒప్పించండి చూస్తాను మీరు లాభ నష్టాలంటూ రెండు ఏమీ లేవు అని ఎవరికైనా చెప్పి చూడండి మీరు రాళ్ళేసి కొడతారు మీరు ఏదో అనుకుంటున్నారు ఇలాంటి మాటలు చెప్తే గతానుగతికో లోక కాబట్టి లోకంలో మీరు ఎవరిని చెప్పి మెప్పించలేదండి ఎందుకంటే వాళ్ళ మనస్సు అలాగ గట్టిగా ఆ అజ్ఞానంలో ఫిక్స్ అయిపోయింది మహాత్ములు జనులను అదే అజ్ఞానంలోకి పుష్టి ఎందుకంటే దే కెనాట్ డూ ఎనీథింగ్ బెటర్ దెన్ డై इधे अघ्न क्या बात है अदे अज्ञा कृषि उठा पुषिचे नी सुखा की इधि कारण नी दुखा अदिकारणमे भ्रमपड़ वो भ्रमपड़ता इतरवा सो अंधे नीयमाना यथांध तरवा इंकोहट गमन गीतपाठन चुख दुखे समेत गीत इन सो सुख दुखे समेत वैसे चुनाव అడుగు అడుగునా వస్తుంది ఆయన శ్రీకృష్ణ రిపీట్ చేయండి సార్ సుఖదుఖాలనేవి రెండు వేరువేరేం కాదురా రెండు ఒకటే సత్యం తెలుసుకో నీ మనస్సు రెస్పాన్స్ అలా వచ్చేసింది తప్పిస్తే అలా అలవాటైపోయింది తప్పిస్తే సుఖ దుఃఖాలనేవి ఏం అంత పరస్పర విరుద్ధంలో అంశాలు ఏం లేవు జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ గ్రడేషన్ సుఖమే దుఃఖం దుఃఖమే సుఖం జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ గ్రడేషన్ అంచేత అవి పరస్పర విరుద్ధములో నువ్వు అనుకుని రెస్పాండ్ అవుతున్నంతసేపు నీకు ఆ వివేకం రాదు అని పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తారు గీత పాఠం చెప్తానే ఉంటారు అట్ ది సేమ్ టైం దె టీచ్ ఆర్ దె యాక్ట్ అగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ గీత స్పిరిట్ ఆఫ్ గీత ఏమిటి సుఖదుఖముల ఎడల ఈక్విపాయిజ్ ఆఫ్ మైండ్ అంటే సుఖ దుఃఖముల రెండింటి ఎడల కూడా మనస్సు ఎడల ఒక యాక్సెప్టెన్స్ స్వీకరించేటువంటి అంటే గ్రంభ్రీం చేయకుండా నిర్భరంగా స్వీకరించి అంగీకరించి యాక్సెప్ట్ చేసి దేవునికో దండం పెట్టి సహించేటువంటి లక్షణము దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ గీత అలా ఉంది స్పిరిట్ ఆఫ్ గీత శ్రీకృష్ణుడు అలాగ దాన్ని కొట్టి కొట్టి పిండి కొట్టి చెప్తాడు శంకరుడు భాష్యంలో దాన్ని అలా ఉంటారు మహాత్ములు ఎంతో మంది దాన్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు కానీ మానవుడు తన అజ్ఞానంలోనే తాను బతుకుతుంది దట్ ఈస్ ది పిటి ఆఫ్ ఇట్ ఎనీవే సో సుఖ దుఃఖే సమయకర్త లాభాలాభం లాభనష్టాలు ఉంటాయి ఏమిటి లాభనష్టాలు అండి ఊరికే మనం చాలా నేరో ఏరియాలో ఉండి ఆ నేరో సర్కిల్లో ఉండి ఆ సర్కిల్ నుంచి బయటకి ఆలోచించడం ఆ సర్కిల్ కంటే కొంత బిద్దరు సర్కిల్ ఆలోచించడం మనకి చేత కాదు కాబట్టి ఆభనష్టాలు లాభ ఉంటాం ఏమిటి లాభ వాట్ డస్ ఇట్ మీన్ Suppose you gained a thousand rupees, what is it that you gained after all? What is it that you gained? Suppose you lost a thousand rupees, what is it that you lost? I am not sure. Are you gained or are you lost? Is it a real gain at all? Is it a loss at all? Everyone no, after that, Swamiji, we have a vairupal national. I don't know, don't talk anymore. What do you mean by loss? Evident vairupal, what do you know? What do you know? హౌ యూ నో దట్ ఇట్ ఈస్ లాస్ ఒక్క అడుగు ముందుకేస్తే పదివేలు వస్తాయి వాట్ థౌజండ్ థౌజండ్ ఈస్ వాట్ క్యా బాత్ లాభ నష్టాలు లాభ నష్టాలు మీకు తెలీదు అసలు లాభ నష్టాలు అంటే ఆత్మలాభాత్ పరో లాభో నాస్తి కవయో విధు సురేశ్వరాచార్యుడు మానసోల్లాసము అనే గ్రంథంలో అంటాడు ఆత్మస్వరూప లాభమే లాభం ఇంకా మిగతా లాభాలు ఏమి లాభాలు కానీ సో పుత్రాత్ ప్రేయ వృత్తాత్ప్రేయ ఏతస్మాత్ సర్వాత్ ప్రేయ ఏతర్వస్మాత్ ప్రేయ అని బృహదారంకంలో ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తారు మీరు ఏది లాభం అనుకుంటున్నారో అది లాభము కాదు ఏది నష్టం అనుకుంటున్నారో అది నష్టము కాదు ఒకసారి భిక్ష మిస్ అయ్యి భిక్ష వస్తుంది అనుకున్నాం రాలేదు సమ్మిస్కమ్యూనికేషన్ రాదు అది లాభమా నష్టమా నన్ను అడిగితే చక్కటి లాభం రాత్రి భిక్షకు హాయిగా యూ విల్ బి రెడీషన్ అస్తమా పొద్దున్న మధ్యాహ్నం పొద్దున్న మధ్యాహ్నం డే అవుతుంది డే అవుతుంది భిక్ష స్కిం ఎంత లాభం అది అది నష్టమేం ఊరికే మన భ్రాంతింది మన మనస్సు అలా చెప్తుంది చూడు వీళ్ళందరూ హాయిగా ఒంటరి ఉండదని చేస్తున్నారు నువ్వు ఒంటరిగా నీకేమో భిక్ష లేకుండా అయిపోయింది అని మనస్సు చెప్తుంది మనం అదే నీ సత్యం అనుకుంటుంది కాబట్టి తర్వాత ఉన్నాయి జయాప జయాల గురించి మనకు అసలు ఏమీ తెలియదు ఇప్పుడు ఎదరవాడికి నాకు మాట ఒక ఇష్యూ మీద వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇది ఇలాగంటే ఎద్రవాడు అన్నాడు కాదని నేను అంటే వాడు ఒప్పుకోలేదు మొంకు పట్టు నేను సరే మీరు చెప్పినట్లే కానివ్వండి అన్నాను అంటే మరి ఏమిటనుకుంటున్నారు నా ప్రతిభ నేను చెప్పినట్టు అందరూ నడవాల్సిందే అని అతను సంతోషపడి వెళ్ళిపోయాడు అన్నాడు కూడాను నేను చెప్పినట్టు చేయాల్సిందే అందరూ కూడాను ఇప్పుడు అతనిది జయమా నాది జయమా నాదే జయవాని నేను అనుకుంటా అనుకోవడం కాదు ఐ నో ఇట్ దట్ ఐ హ్యావ్ ఇట్ ఇస్ ఎ విక్టరీ ఫర్ మీ ఐ నో ఇట్ రవీంద్రనాథ్ ఠాగూర్ విక్టరీ మీద కొన్ని గీతాలు రాశాడు ఆయన ఐ విష్ ఐ రిమెంబర్ ఆల్ దాట్ ఆయన ఏమంటాడంటే ఇంగ్లీష్లో ఉన్నాయి గీతాంజలిలోనూ ఎక్కడో దాని ది అదర్ talks evil of your good. He offends your taste. He negates your opinion. And you smile inwardly paikkar. Paikkar smile je se ranakonde, he vadik deli spokne. మనం చేసిన అపకారం వీడిని ఎఫెక్ట్ చేయలేదు అని వాడికి తెలిసిపోతుంది వాడికి తెలియకూడదు వాడను వాడు మనం వీడి మీద దెబ్బతీసామని అనుకోవాలి అంతే సో లెట్ హిమ్ సేమ్ హీజ్ ఒపీనియన్ యూ నీడ్ నాట్ ట్రై టు చేంజ్ హీజ్ ఒపీనియన్ ఆ నీ నువ్వు చేసిన దానివల్ల నాకేమీ కాలేదో ఏమిటనుకుంటున్నావా అని అలాగంటే అహంకారం కూడా అనవసరం సో యూ స్మైల్ ఇన్ వర్డ్ లింగ్ లెట్ విక్టరీ అది విక్టరీ మన మనం ఇటువంటి వ్యక్తరే అసలు మనం జీవితంలో ఎరుగుతున్నాం అని ఇలాంటి విక్టరీ ఇది మనకి తెలీదు మనకి విక్టరీ ఏమిటంటే దెబ్బలాడినప్పుడు నా మాట పై నా చేయి పైన ఉండడమే నాకు జయం నా మాట నెగ్గడమే అదే విక్టరీ చిన్నటిలో వాడు తల్లితో మొంకు పడతాడు మొంకు పడితే తల్లి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఓ సారో అదే రాతే ఓ చిరునవ్వునవి సరే కానివే ఇంకా కుర్రాడు కదా ఎప్పుడు పెడితే వాడే తెలుసుకుంటాడు అని అగ్రీ అవుతుంది వాడు ఎవకుంటాడో నేను మొక్కపట్టు పట్టి జయం సాధించాననుకుంటాడు కానీ తల్లికి తెలుసు వాడి మొహం వాడికి కానీ జయాలి ఆవిడికి తెలుసు ఇన్ఫాక్ట్ ఆవిడదే జయం ఎందుకంటే జయమునందు అభిమానం లేని వ్యక్తి కనుక పిల్లవాడి మీద మనకెందుకంటే జయం అనే గివింగ్ యాటిట్యూడ్ ఉంటుంది కనుక ఆ జయం వీడిది జయం అన్నడు కాదు వీడు ఎప్పుడు తెలుసుకుంటాడు భవిష్యత్తులో మనం తల్లిదేడలో జయం మనకు అక్కర్లేదు దాంట్లో జయంలో జయం లేదు అని తెలుసుకుంటాడు సరెండర్లోనే జయం ఉంది అని తెలుసుకుంటాడు అప్పుడు వాడికి జయం కాబట్టి జయాపజయముల గురించి మనం అట్ట కశ్మీర్లో గడబిడ చేసి అల్లరి చేసి టెర్రరిజం చేసి జయాన్ని నిందా అపజయాన్ని పొందిందా మీకు ఎలా అనిపిస్తుంది అపజయాన్ని పొందింది కానీ ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రం దానికి ఏమన్నట్టుగా అనిపిస్తుంది ఆ టెర్రరిస్ట్లందరూ కలిసి వి హెవ్ వాన్ నన్ను పార్టీ చేసుకుంటా పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు ఇట్ ఈజ్ ఎ విక్టరీ ఫర్ ది టెర్రరిస్ట్ బట్ దెన్ ఇట్ ఈజ్ ఎ డిఫీట్ ఫర్ ది టెర్రరిస్ట్ ఇట్స్ నాట్ ఎ విక్టరీ విక్టరీ లా తాత్కాలికంగా లా ఎవరైతే మనం పార్లమెంట్ మీద అటాక్ చేసేదో పేరేదో ఉంది కసమ్ షేక్ వాడే డౌన్ ది రోడ్ ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ ముషరఫ్ మీద అటాక్ చేసాడు ది సేమ్ డ్యాన్ షేక్ ఈస్ ద పార్లమెంట్ అటాక్ వాడు మెయిన్ పర్సన్ వాడు ముషరఫ్ యొక్క ప్రాణం తీయడానికి అటాక్ చేశాడు పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు ముషరఫ్ బాగా అయింది వాళ్ళకి అనుకున్నాడు అది జయమనిపించింది కానీ జయం కాదు అది పరాజయం వాడి పరాజయం అక్కడే ఉంది అక్కడే బిగిన కాబట్టి జయాపజయములు అది ఇప్పుడు జోగంలో దుర్యోధనుడు నెగ్గాడు దుర్యోధనుడిది జయమా పరాజయమా పరాజయం సర్వస్వాన్ని కోల్పోయాడు డౌన్ ది రోడ్ కాబట్టి ఒక చిన్న స్ట్రక్చర్ చిన్న లెంగ్త్ చూపించి జయాపజయాలని లెక్క ప్రయత్నం చేయకూడదు చిన్న ఈవెంట్ చూపించి లాభ నష్టాలని అంచనా వేసి పొరపాటు చేయకూడదు చిన్న అనుభవాన్ని చూపించి ఇది సుఖం అది దుఃఖం అని అలా నిర్ధారించి ప్రయత్నం చేయకూడదు జ్వరం వచ్చింది అది సుఖమా దుఃఖమా దుఃఖంలా అనిపిస్తుంది జాగ్రత్తగా ఆలోచిస్తే సుఖం కాబట్టి కనుక నువ్వు ఈ ద్వంద్వాల యొక్క వ్యామోహంలో పడద్దు నువ్వు చూసుకోవాల్సింది ఒక్కటే స్వధర్మ అంతే అది ఒక్కటే చూసుకో ఈ ద్వంద్వాల వ్యామోహంలో నువ్వు పడతావు నీ ధర్మం ఏమిటో నువ్వు చూసుకోవద్దు సుఖదు సమేకృత్వ లాభాలాభం జయాజయం తో యుద్ధాయ యుద్ధీయస్వ ఎందుకు యుద్ధం చేయాలి యుద్ధం స్వధర్మం గనక అర్జునునికి మన స్వధర్మం జీవన యుద్ధము జీవన సంగ్రామము ఇది స్వధర్మం గనక చేయటం కనుక సంచేతనే ఎవరైనా యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ ఆర్ మిడి ఏజ్డ్ పీపుల్ మాకు కాన్ఫిడెన్స్ రావట్లేదండి లేకపోతే మాకేమో సెక్యూరిటీ ఉండట్లేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది అని ఇలా కంప్లైంట్ చేసినప్పుడు నేను ముందు ఆశ్చర్యపోతాను ఏటో ఏమిటి కంప్లైంట్ అని ఆశ్చర్యమే కదా ఎందుకంటే నిన్ను అవన్నీ అసలు ఆలోచించమని ఎవడు అవన్నీ నీ పా నువ్వు ఇప్పుడు నువ్వు దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ గో అండ్ డూఇట్ ఓవర్ Why you make things so complex? What duty are you to tell us what duty are you to tell us what duty are you to tell us what duty are you to Sananam jeshi breakfast jeshi duty pohyo akar vatshiya dehi Naga confidence na hai, you don't give any confidence For what? Naga ima insecure ga feel outna about what? About what you are feeling insecure? Breakfast chetan you know loa insecurity unda like putte కారు స్కూటరో రైలో బస్సు ఎక్కి డ్యూటీ బిల్డింగ్ దగ్గరికి వెళ్లడంలో ఇన్సెక్యూరిటీ ఉందా ఎక్కడ ఉంది ఇన్సెక్యూరిటీ ఆ బిల్డింగ్ దడుపులు తెరిచే లోపలికి వెళ్లి నీ సీట్లో నువ్వు ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఆ ఫైల్ తీసి వాళ్ళు రేట్లో ఉంది ఇన్సెక్యూరిటీ అర్థం ఆ మాటకి అంటే స్వధర్మనిష్ట లేకపోవడం చేత జీవితం యొక్క ఈ ద్వంద్వలు సుఖదుఖములు లాభాలాభములు జయాజయములు అనే ఈ మూడింటి యొక్క అవగాహన లేకపోవడం చేత నాకు జయం కలగలేదు అపజయం కలిగిందను నాకు లాభం రాలేదు నష్టం కలిగిందను నాకు సుఖం రావాలి దుఃఖం రాకూడదని ఎక్స్పెక్టేషను నాకు ఇంతకు ముందు అన్ని సుఖాలు రాలేదు దుఃఖాలే వచ్చే నా ప్రారంభంలా ఉంది అని సెల్ఫ్ కండెమ్నేషను ఇవన్నీ కూడా ఆ మూడు మీరు ఆ మూడింటిని విడతీయడానికి లేదు సుఖ దుఃఖాలు లాభ ప్రతి వాడు ఈ మూడు ఇష్యూస్ తోటే గిలగిలలాడిపోతూ ఉంటాడు నాకు సుఖం కావాలి దుఃఖం ఉండకూడదు వై యూ హ్యావ్ సచ్ అన్ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అప్పుడే డివిజన్ వచ్చేసింది చూడండి నాకు ఎంతసేపు ఆయమే ది ఆమె లూజర్ చాలా మంది అలా అంటారు ఆయమే లూజర్ అరే కమా హౌ డూ నో దట్ యూఆర్ యూ లూజర్ హడు యూ నో సో అసలు లూజర్ అనే మాటకి అర్థం లేదు నాకు ఏన్ లాంటి నడుస్తోంది కాబట్టి ఆయన్ లూజర్ ఏమండీ వాట్ యు ఆర్ థాకింగ్ అబోర్ నిజంగా యు ఆర్ లూజర్ అయితే యూ షుడ్ నాట్ బే అలా ఇవింది ఫస్ట్ ప్లేస్ అలా కాదు కాబట్టి యువర్ లూజర్ ఉంటే ఎందుకని లూసర్ యూ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ గెయిన్ ఎవ్రీథింగ్ ఏమిటి లూజర్ అనే మాటకు అర్థమే ఉంది కాబట్టి అలాగే జయ పరాజయములు సక్సెస్ ఏ వడ్ యూ మీన్ బై సక్సెస్ see one who manages his desires properly, he is a successful person. So thisißar unaware perspective of each other, these Ahhh Parasparamu Kalism unto the three legendary people are tau point of view. To see these three zombies the Tolkien satsang over time. I acknowledge the onlyв omittedισθолн clinician Converse about Vairudhyam. Question of the way మౌలికంగా వైరుధ్యం లేదు మౌలికంగా నువ్వు చల్లగా ఉందన్నా వెచ్చగా ఉందన్నా బోతారే డిగ్రీ ఆఫ్ హీట్ వెదర్ నువ్వు బాగుందన్నా బాగులేదన్నా బోతారే డిగ్రీ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ లాభ నష్టాలన్నది కూడా ఇట్స్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిగ్రీ ఎ లిటిల్ అడ్జస్ట్మెంట్ ఇటు అటు దేర్ ఈస్ నో అబ్సల్యూట్ డివిజన్ బిట్వీన్ ది టూ సుఖ దుఃఖాల దగ్గరకు వచ్చేప్పటికీ సపోజ్ మీరు యాక్సెప్ట్ చేశాననుకోండి ఓకే దట్ ఈప్టెడ్ ఓకే ఇట్ ఈస్ దే ఉంది ఇది దురదృష్టం అభాధ్యం ఉంది ఓకే మరి ఉన్నానే ఏం చేస్తాం అన్నారు అనుకోండి ఆల్రెడీ యు హగ్నిస్ట్ అప్పుడే మీకు విజయం వచ్చేసింది అది ఇంకా దుఃఖం ఎందుకు అవుతుంది యూఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ ఇట్ ఈస్ నో మోర్ పెయిన్ పెయిన్ ఏమిటంటే మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉన్నంత కాలము అది పెయిన్ యాక్సెప్ట్ చేస్తే పెయిన్ కాదు the border between pleasure and pain is lost kabatti aa samatvamo chaala goppadu philosophers say philosophers stone anta ante philosophers stone ante ad dantote inumunu muttukunte bangaram ayyadu something like that avuna ala antara something like that is that something like that is like that like the rod of moses rod of moses peru unnara రాడ్ ఆఫ్ మోసెస్ అంటే మోసెస్ చేతిలో ఓ స్టాఫ్ ఒకటి ఉంటుంది రాడ్ కలిపితే స్టాఫ్ ఆ స్టాఫ్ కనుక పట్టుకుంటే అన్ని అడ్వర్స్ కూడా పాజిటివ్ అయిపోతూ ఉంటాయి ది రాడ్ ఆఫ్ మోసస్ కాబట్టి శ్రీకృష్ణుని యొక్క ఉపదేశమును చేతబట్టి దాంతో సుఖ దుఃఖాల మీద జయాన్ని సాధించాలి కానీ సుఖదు రెండింటినీ కలిపి కొట్టిపారేయాలి రెండింటికి అతీతంగా పోవాలి అంతేగా నాకు సుఖం కావాలి దుఃఖం కాకూడదు వీడు అంటున్నంత కాలం సుఖం కావాలి దుఃఖం కాకూడదు రాకూడదు అంటే అర్థం ఏంటండి ఈ ఆర్ ఆల్రెడీ డివైడెడ్ అండ్ అపోజ్ డివిజన్ ఒకటి చేశాడు ఇది సుఖము ఇది దుఃఖము డివిజన్ చేసేసాడు సుఖ దుఃఖాలని చిన్నపిల్లవాడు అనారోగ్యంగా ఉన్న చిన్న పిల్లవాడికి చాకులెట్ సుఖం అనుకుంటాడు చాకులెట్ ఇవ్వకపోతే దుఃఖం అనుకుంటాడు కానీ తల్లికి తెలుసు వాడు ఏది సుఖం అనుకుంటున్నాడో అది దుఃఖం ఏది దుఃఖం అనుకుంటున్నాడో అది సుఖము అని తల్లికి తెలుసు వనీలా ఐస్ క్రీమ్ సుఖం అనుకుంటారు జన్లు కానీ నాకు తెలుసు వనీలా ఐస్ క్రీమ్ దుఃఖం అని ఆయన అవుతుంది ఎందుకంటే తిండం అయిపోయిన తర్వాత కడుపులోంచి ఏదో వికారంలాగా వస్తుంది ఎవరంటే వస్తుందండి ఆ వనీలా ఉంది చూసారా అది కెమికల్ వేనిల్లిన్ అని ఒక ఆర్గానిక్ కెమికల్ బెంజిన్ రింగ్ ఉన్న కెమికల్ వేస్తారు ప్రతి సేక్ ఫ్లేవర్ అది ముక్కుకి నోటికి ఫ్లేవర్ బాగుంటుంది కంఠం దిగిన తర్వాత ఇంటెస్టైన్స్ గోళ పెడతాయి ఏమిటి కెమికల్ ఇది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు హౌ టు హ్యాండిల్ ఇట్ అదేదైనా ఒక న్యూట్రిషనల్ మెటీరియల్ కాదు కార్బోహైడ్రేట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఇట్ ఈస్ ఎనో ఇట్స్ ఎ ఫారెన్ సబ్స్టెన్స్ హౌ టు హ్యాండిల్ ఇట్ దాన్నేమో ఇట్ హ్యాస్ టు బి ఇజెక్టెడ్ అండ్ దేర్ ఇట్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ అదేమో వాటర్ లో రిజల్వ్ కాదు అంచేతనే మీకు ఐస్ క్రీమ్ సస్పెండెడ్ మెటీరియల్ అది వాటర్లో జల్దీ మెటీరియల్ కావాలి డిజాల్వ్ అవ్వకూడదు ఇట్ డజన్ డిజాల్వ్ ఇన్ వాటర్ దిల్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్రీటెడ్ ఇమీడియట్లీ ఇట్ హాస్ టు బీ బ్రోకెన్ డౌన్ ఆక్సిడైజ్ చేయాల్సి ఉంటుంది అల్లి హైనా యాసిడ్ కింద ఆక్సిడైజ్ చేసి సోడియం సాల్ఫ్ కింద కన్వర్ట్ చేస్తే అప్పుడు పోతుంది అప్పటికి సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎంత పని లోపల అంచేతనే వికారం వస్తుంది అలాగా వ్యాని వాసన వచ్చినప్పుడు అలా వికారడ సో ఇట్ ఈస్ ఎనీవే కాబట్టి సుఖదుల ఎడల సమత్వ బుద్ధి అసలు ద డివిజన్ ఎక్సెల్ఫీస్ రా అని కాబట్టి ఇంకప్పుడు ఈ సుఖదుఖములు లాభ నష్టములు జయపరాజయములు వీటి గురించి లోకంలో ఉన్నటువంటి సామాన్య ప్రథ ఏది గలదో అది సుతరాము తప్పది వాటిలో అంత డివిజను అంత అపోజిషన్ లేదు సమేకృత్వ ఆఫ్టర్ ఆల్ అండర్లైన్ అండర్నీత్ దేర్ ఆల్ వన్ అండ్ ది సేమ్ ఆ సత్యాన్ని గుర్తించి యు లెర్న్ టు ఫేస్ బోత్ ఆఫ్ దెమ్ విత్ ఈక్వానిమిటీ అనే రెండో ఒకటేనాయా పెద్ద విషయం కాదు అని మీరు అనుకోకగలనుకోండి చెంతా హే ఒక రోజు పది రూపాయలు వస్తుంది ఇంకో రోజు పది రూపాయలు పోతుంది దీని గురించి పెద్ద చింత చేయడం మేము చేయం అని ఒక బిజినెస్ పీపుల్ అలా ఉంటా లాభనష్టాలు వేసేప్పుడు వేరే వస్తాయి లాభం వస్తుంది నష్టం వస్తుంది దాని గురించి అలా కంగారు అంటాడు వాడు హీఈస్ ది రైట్ గా జయ పరాజయాల విషయంలో కూడా అటువంటి దృష్టికోణమే అండర్లైన్ ట్రూత్ లో ఈ డివిజన్ ఉండదు కాబట్టి ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్ ఈక్విపాయిస్ ఆఫ్ ది మైండ్ అంటే మనస్సులో ఆ డివిజన్ ని అంత గట్టిగా పెట్టుకోకుండా ఎప్పుడైతే అలా అయిపోయిందో మనస్సులో ఉన్నటువంటి కాలుష్యం అంతా పోతుంది అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ రాగద్వేషాలు పోతాయి రాగద్వేషాలకు మూలం ఇవన్నీ పోతాయి మనస్సు ఎలా ఉంటుందంటే ఏలం వేసి తేట దిగిన నీరు వలే స్వచ్ఛంగా ఉంటుంది ఇంక ఇప్పుడు మరి మనస్సంతా స్వచ్ఛమైపోతే ఇంకేం మిగిలిందండి స్వధర్మం ఇది అండ్ యు నో వాట్ ఇట్ ఈస్ స్వధర్మ యు గోంట్ డూ ఇట్ ఓ జాబ్ ఇస్ ద లైఫ్ బికమ్స్ వెరీ సింపుల్ స్వధర్మానుష్ఠానంలో లైఫ్ బికమ్స్ వెరీ సింపుల్ సాయంకాలం ఆరైంది క్లాస్కి వెళ్ళేవాడు క్లాస్కి వెళ్ళాలి క్లాస్కి చెప్పేవాడు చెప్తాడు తెల్లారుతుంది స్టూడెంట్ కాలేజీకి వెళ్తా అంటే టీచర్ పాఠం చెప్తాడు జీతంలోనే జీతం వస్తుంది ఆ జీతం తీసుకోవడం ఇంట్లో పాలేస్తే ఖర్చులు నడుస్తూ ఉంటాయి దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండొచ్చు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ కోసం లైఫ్ ని అంత కాంప్లెక్స్ చేసుకుని మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు నేను ఏదో చాలా పురాణం కింద చెప్పాను స్వధర్మానుష్ఠానం రాగద్వేషములను చేయరాదు అని దీని యొక్క మౌలికమైన తాత్పర్యం శంకరులు అడుగుతున్నారు ఆ మాట సుఖ దుఃఖే సమే తుల్యే కృత్వా రెండింటి తుల్యము సమానంగా చేసుకోమన్నారు ఏంటని సమానంగా చేసుకోవడం అంటే ఏం చేసుకోవాలి సుఖ దుఃఖాన్ని సమానంగా చేయడం అంటే ఏమిటి ఆయన చెప్తున్నారు రాగద్వేషత్ ఎడల వాగము దుఃఖము ఎడల ద్వేషము పెట్టుకోకుండా